బుద్ధి చెప్పగదవే పురుషోత్తమ శుద్ధముగా నీ శరణుచొచ్చి నేము చదివినా తెలుపని శాస్త్రము కోపించరాదా కొదవెట్టుక రేచేటి కోపము కోపించరాదా పదరి తొల్లి చేసిన పాపాల కోపించరాదా ఎదిటివారిపై జీవుడు ఏల కోపగించేనో పలుమారు వచ్చే కోపమునే కోపించరాదా మట్టుపడని మనసు కోపించరాదా అలయించి తన్ను తిప్పే ఆశల కోపించరాదా తలపక జీవుడు ఏలత కోపగించిను వేడుకొన్నా డాగిపోయే విరతి కోపించరాదా వాడిమి సంగాత వోషవర్గము కోపించరాదా కోడిమి శ్రీవెంకటేశి నాలో నున్నాడవు నేడు ఎవరితో జీవుడు నెక్కి కోపగించిను